తిరుమల లీలామతం ఇరవై అధ్యాయం స్వామి పుష్కరణి శంఖ లేదా శంఖణ వెంకటాచలంలో సరస్వతీ దేవిని అనుగ్రహించడానికే పుష్కరణిని భగవంతుడు ప్రత్యేకంగా సృష్టించాడని విన్నాం బ్రహ్మాండంలోని అన్ని సరోవరాల కన్నా విన్నాం ఈ పుష్కరణి మహిమలు అందులో స్నానం చేస్తే కలిగే ఫలాలు ఎవరెవరు అలా చేసి తరించారో కొందరు వివరాలు విన్నాం ఈ పుష్కరణికి స్వామి పుష్కరిణి అని పేరు ఆ పేరు ఎలా వచ్చింది దానికి పురాణాలు రెండు కారణాలు చెప్తాయి అన్ని సరోవరాల కన్నా ప్రముఖమైనది కనుక శ్రేష్టమైనది నాయకి స్వామిని అలా ప్రధానమైనది కనుక దానికి స్వామి పుష్కరిణి అని పేరు వచ్చిందని ఒక కర్మ రెండవ కారణం ఎవరైతే వారి స్వామిత్వం పోగొట్టుకుంటారో వారు కనుక భక్తి శ్రద్ధలతో ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే వారు పోగొట్టుకున్న స్వామిత్వాన్ని మరల పొందుతారు గనక ఈ పుష్కరిణికి స్వామి పుష్కరని అని పేరు వచ్చిందని పురాణ కథనం దీనికి నిదర్శనంగా శంఖ లేదా శంఖణ కథ చెప్తారు శంఖ మంచి భక్తుడు పరాక్రమశాలి చాలా ధార్మికంగా పరిపాలన చేస్తూ ఉండేవాడు పెద్ద రాజ్యం విస్తృతమైన అధికారం చెలాయించేవాడు అతని చుట్టుపక్కల రాజ్యాల రాజులు ఇతనిని ఎదిరించే పరిస్థితి లేదు కానీ విధివశాత్తు ఆ రాజులందరూ ఒక ఒప్పందానికి వచ్చి అందరూ కలిసి ఇతని ఇతనిపైకి ఒక్కసారిగా దండెత్తి వచ్చి ఓడించి అధికార భ్రష్టుని చేస్తారు ప్రాణాలతో తప్పించుకుని బయటపడిన ఈ శంఖ గురువులైన జ్ఞానులైన మహాత్ములను కలిసి తన పరిస్థితి వివరించి ఏదైనా సలహా ఇవ్వమని అడుగుతాడు వెంకటాచలానికి వెళ్ళి భగవంతుని ప్రార్థించి పుష్కరిణిలో స్నానం చేస్తే నీ సమస్యలకు పరిష్కారం అయ్యి నీ రాజ్యం నీకు దక్కుతుంది అని జ్ఞానులు సలహా ఇస్తారు అతను ప్రగాఢమైన భక్తి శ్రద్ధలతో వెంకటాచలానికి యాత్ర చేసి శ్రీనివాసుని ప్రార్థించి పుష్కరిణిలో స్నానం చేస్తాడు అతని భక్తికి మెచ్చి స్వామి అతడు పుష్కరిణిలో స్నానం చేస్తున్న సమయంలోనే పుష్కరిణి మధ్యలోనే అతనికి దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు భగవదీచ్ఛ అనుగ్రహం పొందిన వెంటనే తనను జయించిన రాజుల వద్ద ఇతనికి కబురు వస్తుంది ఆ రాజులందరూ శంఖ మీద గిలిచే వరకు కలిసి ఉన్నారు తర్వాత శంఖ రాజ్యం ఎవరు తీసుకోవాలన్న విషయంలో భేదాభిప్రాయాలు వస్తాయి నాకు కావాలి అంటే నాకు కావాలి వారిలో వారికి పరస్పర తగాద ప్రారంభమైంది శంఖకు స్వామి పుష్కరిణి స్నానంతో పోయిన స్వామిత్వం మరల సిద్ధించే భాగ్యం కలగటం వల్ల ఆ శత్రురాజులందరూ ఒక ఒప్పందానికి వచ్చి శంఖరాజు రాజ్యం అతనికై తిరిగి ఇచ్చేయడాన్ని నిర్ణయిస్తారు అందుకే వారి వద్ద నుంచి కబురు అలా శంఖకు మహాప్రయత్నం చేసినా నిలుపుకోలేని రాజ్యం పుష్కరిణి స్నానంతో తిరిగి వచ్చిందని అలా పోయిన స్వామిత్వం తిరిగి ఇప్పించే శక్తి కలది కనుక దానికి స్వామి పుష్కరణి అనే పేరు వచ్చిందని పురాణం చెప్తోంది అధికారంతోగొట్టుకున్న వారు ఎవరైనా రాజు కావచ్చు మంత్రి కావచ్చు అధికారి కావచ్చు నాయకుడు కావచ్చు ఈ స్వామి పుష్కరణిలో భక్తితో స్నానం చేస్తే పోయిన పదవి తిరిగి వస్తుందని పురాణం అందుకే దీనికి స్వామి పుష్కరణి అని పేరు కానీ అది కామ్యకర్మ అది దొరుకుతుంది దానికంటే మనకు బయట శత్రువుల కన్నా అంత శత్రువులు గొప్ప శత్రువులు మన మనస్సే మనకు ముఖ్య శత్రువు మన మనస్సు మీద మనకు నిగ్రహం లేదు ఇంద్రియాల మీద నిగ్రహం లేదు ఈ వెంకటాచలంలోని పుష్కరిణిలో స్నానం చేసి మనస్సు అనే శత్రువుని జయించి ఇంద్రియాలపై స్వామిత్వం సిద్ధించుకోవచ్చు కనుక దీనికి స్వామి పుష్కరిణి అని పేరు కొన్ని శతాబ్దాల తర్వాత యాదవరాజుల సమక్షంలో జరిగిన వాగ్వివాదాలలో స్వామి పుష్కరిణి అన్న పేరు ఉంది కనుక ఈ క్షేత్రంలోని స్వామి కుమారస్వామి అన్న వాదనము దానికి ప్రతిపాదన రామానుజుల వారు చేస్తారు ఆ విషయం తర్వాత ప్రస్తావించుకుందాం సందర్భం వచ్చినప్పుడు స్వామి పుష్కరిణి అన్నదానికి కుమారస్వామి స్కందునితో సంబంధం లేదని ఇక్కడ తెలుసుకుంటే చాలు